उपमश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पत आलश्वन्नोभ सांशमगणाधिपत नम सदाशिवरंभा शाचार्य मध्यम्मा अस्मदाचार्यपर्यतापरंपरा ओ भद्रंकुनुयामदेवा भद्रम पश्येमार्षीज्रा स्थिर सुषुवा दुंस स्तनूशे मेवि यदाइंद्रो वृद्धस्रवा स्वस्ति नोषा विश्व स्वस्ति नस्ो अने స్వస్తినో బృహస్పతిదా ఓ శాంతిశాంతిశ్శాంతి రూపార్యసమాఖ్యాత్రి ఆకాశస్ నేదోస్తి తీవేషు నిర్ణయ ఈ శ్లోకము వ్యవస్థానుపపత్తి అనే వాదానికి సమాధానం వ్యవస్థానుపపత్తి ఆ పదాలు మీరు గుర్తుపెట్టుకోండి వ్యవస్థ యొక్క పొసగకుండుట అనుపపత్తి వ్యవస్థ పొసగదు ఎప్పుడు ఆత్మ అద్వైతము అద్వైత విరోధ యుక్తి మామూలుగా ఈ ద్వైతవాదులు పెట్టే యుక్తులన్నీ ఇక్కడ పూర్వపక్షాలుగా చేసి సమాధానాలు చెప్పు ఉంటాయి వీటినే వీళ్ళు ద్వైతవాదులు వీటినే పైకి చెప్తూ ఉంటారు ఈ యుక్తులే వ్యవస్థానుపపత్తి అనే ఆర్గ్యుమెంట్ ఒకటి అద్వైతాన్ని విరోధించేటువంటి ఆర్గ్యుమెంట్ వ్యవస్థ కుదరదు ఆత్మ ఒక్కటే అయితే వ్యవస్థ కుదరదు వ్యవస్థ అంటే లౌకిక వ్యవస్థ కుదరదు వైదిక వ్యవస్థ కుదరదు ఏ వ్యవస్థ కుదరదు ఇప్పుడు ఈయన తెల్లగా ఈ తెల్లని వారు ఇప్పుడు అమెరికా వెళ్ళారనుకోండి తెల్ల జాతి వారు నల్ల జాతి వారు అంటారు ఇప్పుడు తెల్లజాతి నల్ల జాతి అన్నప్పుడు ఆత్మ ఒక్కటే అంటే ఇంకా తెల్ల జాతి ఉంది నల్ల జాతి ఉంది ఆ వ్యవస్థ భగ్నం తెల్ల జాతి నల్ల జాతి అనే వ్యవస్థకి భగ్నం అవుతుంది తర్వాత వీడు వంటవాడు వీడు బరువులు మోయివాడు హమాలి వాహక పాచక మరి ఆత్మంతా ఒక్కటే అయితే ఈ కార్య కార్యాన్ని బట్టివాడు చేసి పనిని బట్టి ఉండే వ్యవస్థ దెబ్బతింటుంది ఇతడు పురుషుడు ఈమె స్త్రీ అనే జెండర్ బేస్డ్ వ్యవస్థ భగ్నమవుతుంది తర్వాత పేర్లుంటాయి దేవదత్తుడు యజ్ఞదత్తుడు దేవదత్తుడు దే కులము మతం ఇవన్నీ ఉంటాయి అన్ని ఆత్మలు ఒక్కటే ఒక్కటే అని ఇలా చెప్పి కూర్చోబెడితే ఈ వ్యవస్థలు అన్నీ దేవదత్తుడు యజ్ఞదత్తుడు ఒకటేనా ఏమి తేడా ఏం లేదా లోకంలో నామానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారు నామకరణ సమయంలో ఎంత గడబడి చేస్తారు జనాలు ఎంత హడాబడి చేస్తారు నామానికి సో కాబట్టి వ్యవస్థ నామాన్ని బట్టి కూడా సమాఖ్య అంటే నామము పేరు నామాన్ని బట్టి కూడా బోల్డ్ అంత వ్యవస్థ ఉంటుంది పేరును ఆశ్రయించుకుని ఆత్మ అంతా ఒక్కటే అంటే ఆ వ్యవస్థ అంతా దెబ్బతింటుంది చూడండి ఇప్పుడు ఇక్కడ వీడు సుఖీ వీడు దుఃఖీ ఆత్మ ఒక్కటైతే హవ్ ఎలాగది ఈ సుఖీ దుఃఖీ అనే భేదాన్ని మీరు ఎలాగా నిలబెడతారు ఆ భేదానికి ఏమీ హేతువు లేకుండా అయిపోతుంది తర్వాత ఇంకా ప్రధానమైనవి ఉన్నాయి వీడు పాపి వీడు పుణ్యాత్ముడు అనే వ్యవస్థ ఉంటుంది ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఆత్మ ఒక్కటే అంటున్నారు అంటే ఒక పీఠాధిపతి ఉన్నారనుకోండి ఆయన ఆత్మాను జైల్లో వాడు మరణశిక్షకి సిద్ధంగా ఒకడు గొడు ఉంటాడు వాడే ఆత్మ ఒకటేనా పోనీ పీఠాధిపతి ఎందుకు ప్రెసిడెంట్ ఉంటాడు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు ఆయన ఆత్మాను జైల్లో మరణశిక్ష అమలు చేయడానికి సిద్ధంగా ఉన్న ఆత్మ ఒకటేనా రెండు ఆత్మలు ఒకటే ఎలాగ హావ్ ఈ వ్యవస్థలన్నీ కూడా తర్వాత పాపం చేసినవాడు నరకానికి పోతాడు పుణ్యం చేసినవాడు స్వర్గానికి పోతాడు ఆ వ్యవస్థను ఎవాళ్ళకి ఇస్తాం ఆత్మంతా ఒక్కటే అయితే మరి ఈ స్వర్గానికి వెళ్ళేవాడు ఒకడి నరకానికి వెళ్ళేవాడు ఒకడు దాని మాట ఏమిటి పోనీ ఇంతవంటి మోక్ష శాస్త్రంలోకే రా వీడు బుద్ధుడు వీడు ముక్తుడు వీడు శిష్యుడు వీడు ఆచార్యుడు అంత ఆత్మ అంతా ఏకమంటే ఎక్కడ కుదురుతుంది ఇది వ్యవస్థానుపత్తి యుక్తి ఈ యుక్తిని ప్రధానమైనటువంటి యుక్తిగా వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే జీవులు యొక్క స్వరూపము భిన్నములు తర్వాత ఎందుకంటే జీవుల్లో నామాలు వేరువేరుగా పేర్లు వేరువేరుగా ఉన్నాయి వాళ్ళు చేసే పనులు వేరువేరుగా ఉన్నాయి వాళ్ళ రూపాలు వేరువేరుగా ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన పుణ్యపాపాలు సుఖ దుఃఖాలు మతం కులం వర్ణం వర్గం ఆశ్రమం ఇవన్నీ ఇన్ని భేదాలతో కూడిన వ్యవస్థది పాపం పుణ్యం సుఖం దుఃఖం ఇన్ని భేదములతో కూడిన వ్యవస్థనంతని కాదని నువ్వు అద్వైత ఆత్మ అంటే ఎలా ఇది ఆర్గ్యుమెంట్ దీని మీద సమాధానం ఉచ్యతే మనం అవతారికి చూసి ఉన్నాం దీనికి సమాధానం ఏమిటంటే చూడవ ఆకాశం తీసుకో ఆకాశంలో మఠాకాశము ఘటాకాశము కరకాశము అని మూడు ఆకాశాలు తీసుకోం వాటి యొక్క రూపములు వేరువేరుగా ఉన్నాయి మఠాకాశం ఉన్నట్టుగా ఘటాకాశం లేదు ఆ రెండు ఉన్నట్టుగా కరకాశం లేదు వాటి యొక్క కార్యములు వేరుగా ఉన్నాయి మఠాకాశంలో పడుకుని నిద్రపోతారు ఘటాకాశంలో కాఫీ తవ్వుతారు కార్యములు వేరువేరుగా ఉన్నాయి వాటి పేర్లు కూడా వేరువేరుగా కాబట్టి ఇన్ని భేదాలు ఉన్నాయి కదా తర్వాత గంగాజలం ఉన్న ఘటం యొక్క ఆకాశం ఒకటి ఉంటుంది సగం గంగాజలం ఉండి సగం ఆకాశం లెక్కరు పోసినటువంటి ఘటన యొక్క ఆకాశం సగం లెక్కరు సగం ఆకాశం ఇలాంటి పుణ్యము పాపము పవిత్రము అపవిత్రము ఇలాగంటే శుద్ధము శుద్ధి లేనిది అని ఇటువంటి భేదములు ఉంటాయి సమాఖ్యలుంటాయి సమాఖ్యలు అంటే ఏటో తెలుసు ఇప్పుడు కలశం ఉంటుంది మీరు పూజ చేసేటప్పుడు కలశం ఒకటి పెడతారు మీరు ఆచమనం చేయటానికి దానికి వేరే పాత్ర పెట్టుకుంటారు మీరు ఆచమనం ఆచమనం సమర్పయామి దేవుడికి ఆచమనం సమర్పయామి అంటే ఆ కలశంలో ఇవ్వాలి నువ్వు ఆజీమనం చేయరా అంటే దాంట్లో చేయకూడదు వేరే పాత్రలో చేయాలి కాబట్టి ఈ సమాఖ్యలు ఉన్నాయా లేవా ఈ పాత్ర ఆ పాత్ర అన్నింటిలోనూ రెండింటిలోనూ నీరు ఒక్కటే అంటే అలా కుదురుతుంది ఇంకా ఇది సరళంగా ఉన్నాయి మీకు ఇంకా వైదిక కర్మలోకి వెళ్తే ఆ పాత్రలు వేరువేరుగా ఉంటాయి అన్ని పాత్రలలోనూ ఒకే సోమరసం ఉంటుంది గ్రహములు అంటారు వాటికి గ్రహము పేరు గ్రహం అంటే ఈ గ్రహాలు కావు వైదికమైన ఒకనొక పాత్ర చెక్కతో చేసినటువంటి పాత్ర రోలు ఆకారంలో ఉంటుంది అంటూ కొద్దిగా సోమరసాన్ని వేసి పెడతారు ఈ గ్రహములు ఈ గ్రహములన్నీ వేరువేరు గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దేవతకి సమర్పించబడుతుంది ఆ గ్రహాలలో అన్నింట్లోనూ ఒకే సోమరసం ఉంటుంది అవన్నీ ఒకే చెక్కతో చేసి ఉంటాయి అయినా గ్రహాలకి పేర్లు వేరువేరుగా ఉంటాయి అశిష్యమే మీలో మీలో తెలుసున్న వాళ్ళు కొంతమందైనా ఉంటారు తష్మి మేదా ఆభ్యేపతి మ ఉపాంశు మే అంతరయా మైంద్రవాయమైత్రరుణ్చ్వినశ్చాన శుక్రశ్చీచ్రజనశ్చే వైశ్వదేవ్చే ముత్పతి యా ఆశ్చ మే మహేంద్రశ్చిత్యే సావిత్రే సారస్వత మే పౌష్ణ మే పాత మే హార్యి జనశ్చరవై ఒక్కొక్క పాత్రనీవత గ్రహము హాది యోజన గ్రహము అగుంశు గ్రహము మరుత్వతీయ గ్రహము అవన్నీ గ్రహాలు అన్నీ ఒకటే అంటే ఎక్కడ కుదురుతుంది వైదిక కర్మలో అలా కుదరదు అలాగే యజ్ఞం చేసిన వాడునూ క్రైమ్ చేసిన వాడు ఆత్మ ఒక్కటే అంటే అక్కడ కుదురుతుంది ఏమేమి వ్యవస్థది ఈ వ్యవస్థను కూడా భగ్నం చేసి అద్వైతం ఏమిటండి ఇది అని చాలా పెద్ద ఆరుకు దానికి సమాధానం ఏమిటంటే ఆకాశమే ఆకాశంలో కూడా ఘట కరక మఠాకాశాల్లో అనేక వ్యవస్థాభేదాలు ఉన్నాయి దాంట్లో సమాఖ్య భేదం కూడా ఉంటుంది ఈ ఘటాకాశం వేరు ఆ ఘట మంగళ కలశంలో ఉండే ఘటాకాశం వేరు శ్మశానానికి తీసుకెళ్ళేప్పుడు ఒక ఘటన తీసుకెళ్తారు ఆ ఘటంలో ఆకాశం ఉంటుంది అదే అమంగళ కలశం అది ఆ ఘటాకాశం వేరు సో అమంగళం ఆ ఘటాన్ని తీసుకెళ్ళకూడదు ఉంది ఇప్పుడు ఈ వైదికులు ఈ పాఠం చదువుకునే వాళ్ళు ఘటం ఘటం ఘటం అంటారు కానీ ఘటం చేత్తో పట్టుకోరు మళ్ళా ఘటం చేతో పట్టుడే అవగలది అది భయం మృత్యుతో దానికి సంబంధం ఉందని అదో భయం కాబట్టి ఈ సమాఖ్యలలో భేదం ఉంది ఆకాశం సందర్భంలో ఇన్ని భేదాలు ఉన్నాయా లేవా ఆకాశం సందర్భంగా ఉన్నాయా లేదా ఉన్నాయి కదా ఇప్పుడు చెప్పండి ఆకాశం ఒక్కటేనా లేకపోతే వీటన్నిటిని బట్టి భిన్న భిన్నంగా ఉందా ఒక్కటే ఆకాశం ఒక్కటే అనే సత్యము ఘటకరక మఠాకాశాదుల్లో ఉండే భేదాలకు అడ్డొచ్చిందా లేకపోతే ఆ భేదాలన్నీ ఉన్నా కూడా అది ఒక్కటగానే ఉంది ఆ భేదాలనేమీ అడ్డు రాలేదు అది ఏ భేదం పెట్టుకుంటే భేదం పెట్టుకోండి కానీ ఆకాశము మాత్రం అనేకం అవ్వదు ఆకాశము ఒక్కటే తత్వంలో ఏకత్వం తప్పదు అదే విధంగా జీవుడు కూడాను ఆకాశం దగ్గర పొసిగినది ఆకాశం దగ్గర యుక్తియుక్తం అయిన సిద్ధాంతం తత్వము జీవుడి దగ్గర కూడా కుదురుతుంది ఇంతకీ ఈ దేహము ఘటము వంటిదే ఇన్ని ఘటమనే వర్ణించారు ఘటఘటమే రమత హై సాయి అంటూ పాట ఎప్పుడు వెళ్ళలేదా మీరు ఘటఘటమే సాయి అంటే ఈష సో ఈశ్వరుడు ప్రతి ఘటనలోనూ ఉన్నాడని మహాకవి కవిరో ఎవరో అన్నారు ప్రతి ఘటనలోనూ ఉన్నారంటే ఇదే ఘటం ఎందుకంటే మట్టితో తయారైంది నీళ్లు కూడా ఉంటాయి ఘటంలో ఇక్కడ కూడా నీళ్లు ఉన్నాయి కొంచెం పాళ్ళు తేడా తప్పిస్తే ఇదే ఘటం కాబట్టి ఈ ఈ సిద్ధాంతానికి అది విరోధము కాదు తర్వాత ఇక్కడ సమాధానం ఏమిటంటే ఇంకా నేను భాష్యంలోకి రాలేదు తద్వత్ జీవేషు నిర్ణయ జీవుల విషయంలో కూడా ఆకాశ దృష్టాంతంతో మీరు నిర్ణయం జీవులలో వ్యవహారంలో ఎన్ని భేదాలున్నా జీవతత్వము ఈశ్వరుడు ఒక్కడే జీవుని యొక్క తత్వంలో మాత్రం భేదం లేదు అదే పరబ్రహ్మ పరమాత్మ మరి ఈ భేదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మనస్సే ఆకాశంలో ఈ భేదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మనస్సే కల్పించింది ఆ భేదాలని అలాగే పాపి పుణ్యాత్మ సుఖి దుఃఖి బద్ధ ముక్త ఇత్యాది భేదాలన్నీ కూడా మనస్సును బట్టే వచ్చాయి అంతే తప్ప ఆత్మ చైతన్యానికి ఆ భేదాలతోటి సంబంధమేం లేదు భాగవతంలో శ్లోకం ఒకటి ఉంది బద్ధో ముక్త ఇది వ్యాఖ్య గుణతో మే నమస్తుత గుణస్య మాయామూలత్వాత్ నే మోక్షో నంధనం అని ఒక శ్లోకం భాగవతంలో బద్ధుడు ముక్తుడు అనేటువంటి వ్యాఖ్యానము అనే వర్ణన గుణములను బట్టి వచ్చింది సత్వ్రజస్తము గుణములను బట్టి వచ్చింది సత్వరజస్తమ గుణముల కార్యము మనస్సు ఇంద్రియములు దేహము ఈ గుణములతోటి గుణగుణములు అంటే గుణకార్యములు గుణముల నుంచి పుట్టే ఇవి ఈ గుణకార్యములైనటువంటి మనస్సు ఇంద్రియము దేహములతో మీరు అజ్ఞానం చేత మమేకమైనప్పుడు వీడు అజ్ఞానం పోయినప్పుడు వీడు ముక్తుడు అని వ్యాఖ్యానం తప్ప వాస్తవంలో నేను గుణములకు అతీతుడను అదొకటి నెంబర్ టూ గుణములు యథార్థములు కావు అవి కనబడేవే కానీ ఉన్నవి కావు అవి మాయామూలకములు ఇంద్రజాలము వంటివి కాబట్టి గుణములను బట్టి కూడా నాకు భేదము రాదు నా ఎందు భేదము రాదు ఎందుకంటే గుణములు యథార్థములైతే గుణములను బట్టి ఏదో ఒక భేదం వచ్చే అవకాశం ఉంటుంది గుణములు కూడా యథార్థము కావు కాబట్టి నాకు ఏ మోక్షము లేదు నాకు బంధము లేదు నమే మోక్ష న బంధనం అని భాగవతంలో చెప్తాడు అంటే నాకు అంటే ఆత్మస్వరూపుడనైనా నాకు శుద్ధము ఎథేహ ఆకాశ ఏకస్మిన్ ఘటకరక అపవరకాది ఆకాశానా అల్పత్వమహత్వాది రూపాన్ని భిదే ఈ ఆకాశం తీసుకోండి అస్మిన్ ఆకాశే ఈ ఆకాశమునందు ఆకాశం ఒకటే కదా ఒకటే అయినప్పటికీ ఘటాకాశము కరక అంటే కమండలు కరకాశము అపవరక అంటే మఠం మఠాకాశము ఆది శబ్దం చేత మీరు ఇంకేదైనా ఆకాశం కూడా తీసుకోవచ్చు ఘటం పిడత బాణ పిడత ఆకాశము బాణ ఆకాశము అనే ఆకాశంలో ఇన్ని రకాల వర్ణనలు ఉండేందుకు అవకాశం ఉండే తర్వాత కొన్ని ఆకాశములు అల్పములని మరి కొన్ని ఆకాశములు పెద్దవని అల్పము పెద్దది ఇవి రూపములలో భేదమున్నది రూపాన్ని భిద్యంతే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఘటాన్ని గురించి మాట్లాడేప్పుడు రెండు ఘటాలు ఉన్నాయి శారీ ఘటం ఒకటి మృత్ అనే ఘటం ఒకటి రెండు ఘటాలే ఆకాశాల గురించి మాట్లాడుతున్నాం కదా ఘటంలో ఆకాశం గురించి మాట్లాడుతున్నాం రెండు ఆకాశాలున్నాయి ఏ భూతాకాశము ఈ దృష్టాంతంలో బయట ఉండేటువంటి భూతాకాశము దృష్టాంతము దార్శనాంతికమేమిటి చిదాకాశము ఆత్మ చైతన్యమనే ఆకాశము చిదాకాశము దార్శనాంతికము తర్వాత దేహము దేహమును బట్టి ఆత్మ భిన్నము అని అంటాడు దేహము అంటే సో ఈ దేహము అసలు ఏమిటి అసలు దీని గురించి కొంత విచారం చేయండి ఇప్పుడు దేహం మనస్సు నుంచి పుట్టిందా మనస్సు దేహం నుంచి పుట్టిందా ఎప్పుడైనా మీరు దీన్ని విచారం చేశారా ఇప్పుడు దేహాన్ని బట్టి మనస్సును బట్టి ఆత్మలో భేదం వస్తుంది అంటున్నాడు కదా ద్వైతవాది దేహము మనస్సును బట్టి వచ్చిందన్నావు దేహము మనస్సు నుంచి పుట్టిందా మనస్సు దేహం నుంచి పుట్టిందా అంటే దేహము నుండి మనస్సు పుట్టింది అని మీరంటే ఇంక పునర్జన్మలోవి ఏ ఉండవు పునర్జన్మాది అది చార్వాకవాదం దేహం నుంచి మనస్సు పుట్టింది దేహం ఇక్కడే పుట్టిందిగా దేహం ఇక్కడే పుట్టిందిగా ఆ దేహం నుంచి మనస్సు పుట్టింది అంటే పూర్వజన్మాలేదు ఈ దేహం ఇక్కడ నశించిపోగానే మనస్సు కూడా నశించిపోతుంది కాబట్టి సూక్ష్మజీవుడు ఇంకవేముండవు ప పరజన్మాలేదు కాబట్టి మొత్తం పునర్జన్మ సిద్ధాంతం అంతా కుప్పకూలిపోతుంది దేహం నుంచి మనస్సు పుట్టిందంటే అది చార్వాకవాదం మనస్సు నుంచి దేహం పుట్టిందని చెప్పాల్సి ఉంటుంది మనస్సు నుంచి దేహం పుట్టింది అంటే అంటే దేహము కాబట్టి మనస్సు నుంచి దేహం పుట్టింది అంటే సూక్ష్మం నుంచి స్థూలం పుట్టింది మనస్సులో ఉండే భేదములు దేహమునందు మీకు దేహంలో మీకు ఎన్ని భేదాలు కనపడుతున్నాయో అవన్నీ కూడా మనస్సునందు పుట్టాయి ఎందుకంటే మనస్సు నుంచి దేహం పుట్టింది కదా కాబట్టి రూపభేదము ఇవన్నీ కూడా మనస్సులో ఉత్పన్నమై దేహమునందు ఆరోపించబడుతూ ఉంటాయి దేహం అనేది ఒక ఒక ఎంటిటీ ఇట్స్ మనస్సు నుంచి పుడుతుంది అంచేతనే మనస్సు ఇతర కా ఇతరమునందు వ్యగ్రమై ఉన్నప్పుడు దేహభావన ఉండదు మనస్సు నిద్రపోతున్నప్పుడు కూడా దేహభావన ఉండదు మనస్సు స్వప్నంలో మరో దేహాన్ని కల్పిస్తుంది అప్పుడు ఆ దేహమే ఉంటుంది ఈ దేహం ఉండదు వీటన్నిటిని బట్టి మనస్సు నుంచి దేహం పుట్టింది స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి మనస్సుకి దేహానికి సంబంధం గుణ గుణేశు వర్త సుఖం దుఃఖం ఆ మనస్సుకి ఆ దేహానికి పుణ్యం పాపం ఆ మనస్సుకి ఆ దేహానికి అలా ఉంటుంది తప్ప ఆత్మచైతన్యానికి ఈ భేదములతోటి సంబంధమేమీ లేదు అదే సుఖదుఖాల భేదం కూడా ఆత్మచైతన్యమునందు ఉండదు సుఖదుఖాల భేదం కూడా మనస్సునందే ఉంటుంది కాబట్టి ఎలా అయితే ఆకాశంలో మీకు ఘట కరక మఠ ఆకాశాది భేదములు ఎలా అయితే లేవో ఆ రూపములు అల్పమహత్వాది రూపాలు ఉన్న ఆకాశము ఒక్కటే ఆకాశం మీద విచారమంతా కూడా ఆకాశం మీద మళ్ళీ ఇంకా ఆకాశం మీద తథ కార్యం అంటే రూపకార్య సమాఖ్యాశ్చ అన్నారు కదా ఇప్పుడు కార్యా నుంచి కార్యం అంటే పని పని ఆకాశం కూడా పనికి అక్కరికి వస్తుంది అది ఎలాగా ఉదకాహరణ ధారణ శయనాది సమాఖ్యాశ్చ అక్కడ కొంత కలిపేసి చెప్పాను నేను కార్యం ఉదకాహరణ శయనాది అంతే సమాఖ్యాశ ఘటాకాశ కరకాశ ఇత్యాద ఓకే కరకాశ ఇత్యాద ఓకే తెలిసిందండి ఇప్పుడు కార్యం ఒక ఘటాకాశము నీళ్లు తెచ్చుకుని ఉపయోగిస్తుంది మఠాకాశం పడుకుని నిద్రపోవడానికి ఉపయోగిస్తుంది శయనం పడుకోవడం ఎక్కడ పడుకున్నారు రాత్రి అంటే మఠంలో పడుకున్నారు మంచినీళ్ళకి ఏ పాత్ర దొరికిందంటే ఉందిలేండి అక్కడ ఘటం ఉందా ఘటంతో మంచినీళ్ళు తెచ్చుకుంటారు చూడండి ఘటాకాశం చేసి పని మఠాకాశం చేయలేదు మఠాకాశం చేసే పని ఘటాకాశం చేయలేదు ఇటువంటి కార్యభేదం ఉంది ఉంది కరెక్ట్గా స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంటుంది ఉంది కాబట్టి ఆకాశంలో భేదం ఉన్నది అని ఎవడైనా అంటే వాడిని ఏమంటారు మీరు మూర్ఖుడ నానాలుచు కార్యభేదాన్ని బట్టే ఆకాశంలో భేదం ఉందని వాడే వాడు చాలా స్థూలంగా ఆలోచించేవాడే తప్ప సూక్ష్మబుద్ధి గలవాడు కాదు అని మనకు తెలిసిపోతుంది ఇక సమాఖ్యలు సమాఖ్య అంటే పేర్లు ఇప్పుడు ఒక ఆకాశానికి ఘటాకాశము పేరు ఇంకో ఆకాశానికి కరక ఆకాశము పేరు ఇత్యాది పేర్లు మారుతాయి ఆకాశాలకే పేర్లు మారాయి వీటన్నిటి బట్టి పేర్లు వేర్వేరుగా ఉన్నాయి కాబట్టి ఈ ఆకాశాలన్నీ వేరువేరు అని ఎలా చెప్తారండి అది సరికాదు కదా మరి ఇప్పుడు రూపాన్ని బట్టి కార్యాన్ని బట్టి ఆకాశంలో భేదం లేదంటూ అంటే ఇక పేరుని బట్టి వస్తుందా భేదము కాదు సో తత్కృతాశ్చిన్నా దృశ్యంతే సో ఈ విధంగా రూపములు కార్యము సమాఖ్యము వేర్వేరుగా ఉంటున్నాయి వాటి యొక్క భేదాన్ని బట్టి ఆకాశములు కూడా వేరువేరుగా ఉన్నట్టుగా మనకి కనబడుతూ ఉన్నది కాబట్టి ఆకాశం ఒక్కటే అన్నానికి వీరలేదు అలాగే జీవుల దగ్గరికి వస్తే ఈ జీవుడు సుఖపడుతున్నాడు ఆ జీవుడు దుఃఖపడుతున్నాడు కాబట్టి జీవులు వేరువేరుగా ఉన్నారు కాబట్టి జీవుల యొక్క ఆత్మలు వేరువేరు అన్నానికి వీరలేరు ఈ నగ బాగుంది ఆ నగ బాగలేదు కాబట్టి వీటి యొక్క తత్వములైన బంగారములు వేరువేరు అని అనొచ్చా అన నగలు వేరువేరుగా ఉన్నా ఒకటి బాగుండి ఇంకోటి బాగోకపోయినా వాటి తత్వమైన బంగారం మాత్రం సమానమే నేను ఆకాశ దృష్టాంతం నుంచి పక్కకి జరిగి బంగారం అన్నాను అక్కడ అలాగే అనలేదు నేను అన్నానమాట ఆయన ఆకాశంతో వ్యవహారం చేస్తున్నాడు ఇప్పుడు ఓ మహాత్ముడు ఓ దృష్టాంతం చెప్పారు రెండు పక్షులు ఎగురుతున్నాయి తల్లి పక్షి పిల్ల పక్షి ఎగురుతో వెళుతున్నాయి ఈ లోపల విమానం ఒకటెగురుతారు ఈ పిల్లపక్షి అంటే అబ్బా ఈ పక్షి ఇంత పెద్ద పక్షి ఏమిటి అని అనుకుంటే అంటే తల్లిపక్షులు ఉంటాయి మనమంటే చిన్న పక్షులం కానీ పెద్ద పక్షులు కూడా ఉంటాయి సృష్టిలోనూ ఇది చాలా పెద్ద పక్షి మన పక్షులన్నిటికంటే కూడా పెద్ద పక్షి అంటే ఈ లోపల పిల్లపక్షికి ఈ పిల్లపక్షికి అన్నీ డౌట్లు అది ఇంకో డౌట్ అడిగింది అది అంత వేగంగా వెళుతుంది మర పక్షులు వెళ్ళి అంత వేగంగా వెళ్ళవు కదా ఈ పక్షి అంత వేగంగా వెళ్తుంది అంత కంగారు ఎందుకు దానికి సావకాశంగా అలాగా స్మూత్గా ఎగురుకుంటూ వెళ్ళొచ్చు కదా ఎందుకంత కంగారు ఇప్పుడు ఈ రోడ్ల మీద అలాగ మహావేగంగా ఇటు నుంచే అటు నుంచి దూసుకుంటూ చాలా అగ్రెసివ్గా డ్రైవ్ చేసుకుంటూ పోతారు ఎందుకు కంగారు వైనాట్ డ్రైవ్ కంఫర్టబుల్ అండి నేను నా పక్కన ఉంటే కాముగారు డ్రైవ్ చేయండి ఎందుకు కంగారు కొత్తానని చెప్తూ ఉంటాను ఎందుకు కంగారు ఎందుకు సో ఎందుకు ఏమేమి వెళ్ళి చేసి ఘనకార్యం ఏముందో ఐదు నిమిషాలు ఇటువటం టైం వేస్ట్ చేయమని నేను అసలే అన్నా నేను అసలు వేస్ట్ చేయడానికి ఇష్టపడినాం కానీ ప్రశాంతంగా పని చేసుకోవటం వేస్ట్ ఎందుకు అవుతుంది కంగారు ఎందుకు ఎనివే ఈ పళ్ళ పక్షి అడిగింది తల్లి పక్షిని ఎందుకంత కంగారుగా పోతుంది చూడు దాన్ని తోకకి నిప్పంటుకుంది అందు గురించి కంగారుగా పోతుంది అని తల్లి పక్షి చెప్తే ఆ అవును కరెక్టే తోకకి పొగస్తుంది కదా నిప్పట్టుకుంది ఈ జనులు ఉన్నారా ఇటు కంగారుగా వెళ్తూ ఉంటారు వీళ్ళు తోకకి నిప్పంటుకున్న వాళ్ళలాగే బిహేవ్ చేస్తారు తోకకి నిప్పంటుకున్నవాడు అంటే వెనకాల ఏదో నిప్పు పెట్టినట్టుగా కంగారు పడుతూ ఉంటాడు ఏదో మంట మీద కూర్చున్నట్టుగా కంగారు పడిపోతూ ఉంటాడు అదే మనస్సులో దోషం అది ఆత్మస్వరూపానికి ఏం సంబంధం లేదు ఆత్మ ఆకాశంలో ఏ దోషమో లేదు నిప్పు అది మనస్సుకుంటుంది దేహానికి ఉంటుంది తప్ప ఆకాశానికి ఏమి ఉండదు అలాగే ఆత్మచైతన్యానికి కూడా ఏమీ ఉండదు కాబట్టి ఈ ఆకాశం ఎలాగైతే భిన్నముగా అనిపించినా భిన్నం కాదు అంటే ఈ ఎక్స్ట్రేనియస్ ఫ్యాక్టర్స్ అంటారు రూపము కార్యము సమాఖ్య ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రేనియస్ ఫ్యాక్టర్స్ ఈ అంశాలను బట్టి ఆకాశంలో భేదం రాదు ఆత్మ కూడా అట్టిదియే తత్ర వై వ్యవహార విషయ ఇత్యర్థ అది ఇప్పుడు ఆకాశము వ్యవహారంలో విషయమవుతో ఉన్నది ఆయా ఆయా సందర్భాలలో ఘటాకాశము మఠాకాశము ఇత్యాది సందర్భాలలో రూపాన్ని బట్టి కార్యాన్ని బట్టి సమాఖ్యను బట్టి వ్యవహారంలో విషయమవుతోంది ఆకాశము వ్యవహారంలో విషయమవుతోందంటే వ్యవహారంలో అనుభవానికి వచ్చే భేదంలో విషయమవుతోంది అని అర్థం ఇప్పుడు మీరు ఆకాశాన్ని గురించే మాట్లాడుతున్నారు ఘట ఆకాశము కరకాశము చిన్నది పెద్దది అంటే దేని గురించి మాట్లాడుతున్నారు ఘటం గురించి మాట్లాడటం లేదు ఆకాశం గురించే మాట్లాడుతున్నారు ఆకాశం గురించే చిన్న పెద్ద ఇత్యాది వ్యవహారంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు చేసే భేద వ్యవహారంలో విషయమేమిటి ఆకాశం అయితే భేద వ్యవహారంలో విషయమైన ఆకాశము స్వయంగా భిన్నముగా ఉన్నదా ఏకముగానున్నదా ఏకముగానున్నదా కాబట్టి ఏకముగా ఉంటూనే భేద వ్యవహారంలో విషయమవ్వడంలో అభ్యంతరం లేదు అలాగే ఆత్మ ఒక్కటిగా ఉంటూనే సుఖదుఖి సుఖీ దుఃఖీ ఇత్యాది భేద వ్యవహారంలో విషయం అవుతుంది అదేం పెద్ద విషయమే అదే అదో పెద్ద అబ్జెక్షన్ అదో పెద్ద పూర్వపక్షమా ఈ పూర్వపక్షాలన్నీలాగే ఉంటాయి ఈ ద్వైతుల వాదాలు పూర్వపక్షాలు చాలా స్థూలంగా ఉంటాయి చాలా స్థూలమైన పూర్వపక్షాలు వాదాలు ఉంటాయి వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు కర్మ వైదిక కర్మ చేసే సందర్భంలో ఇప్పుడు విష్ణువుకి పూజ చేసే విష్ణు ఇంద్రం సజ్జనావ్రతం ఉందనుకోండి ఇంద్రం స్థాపయామి పూజయామి అంటాడు అంటే అక్కడ ఇంద్రుణ్ణి స్థాపించి పూజ చేస్తున్నాను అలా వస్తూ వస్తూ నైరు రుద్రం స్థాపయామి పూజ్యామి అంటాడు చోటకు వచ్చేప్పటికి రుద్రుణ్ణి స్థాపించి పూజిస్తాడు వెంటనే అప ఉపస్పృశ్య వెంటనే చేతులు కొనుక్కోవాలి అప ఉపస్పృశ్య అనే పురోహితుడు అవుతాడు వీడు ఏం చేస్తాడంటే చెప్పాను కదా చేతిలో ఆచమనం చేయడానికి పాత్ర ఉందని ఓ రెండు చుక్కలు చేతి మీద వేసుకుని లేదా తుడుచుకుని మళ్ళీ తర్వాత ఇంకో దేవతగా పుసిడవుతారు రుద్ర అనగానే అప ఉపస్పృశ్య మాట రాగానే ఎప్పుడైనా గమనించారా మీరు అప ఉపస్పృశ్య అపహ అంటే నేళ్లను ఉపస్పృశ్య స్పృశించి రుద్ర అనగానే అప ఈ సందర్భం చూసిన వెంటనే ఈ వైష్ణవాచార్యులు తల పంపిస్తారు ఎందుకంటే విష్ణుం అనే అప ఉపస్పృశ్య ఉండదు బ్రహ్మాండం అవాహయామి స్థాపయామి పూజ్యామి అక్కడ అప ఉపస్పృశ్య ఉండదు ఇంద్రుడికి ఉండదు వరుణుడుకుండదు ఏ దేవతకే ఉండదు రుద్రం అనేప్పటికొంటుంది అప ఉపస్పృశ్య ఎవడో పెట్టాడు ఎందుకు పెట్టాడు అంటే రుద్రుడు శ్మశానవాసి ఈ శ్మశానంగోలు వచ్చింది కనుక శ్మశానానికి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చారు అనుకోండి మీరు ఏం చేస్తారు స్నానం చేస్తారు ఇప్పుడు లేచి వెళ్ళి స్నానం చేసి వచ్చేంత పరిస్థితి లేదు కాబట్టి ఉపస్పర్శ అంటే స్నానం అని కూడా అర్థం అప ఉపస్పృశతీ అంటే స్నానం కరోతి అని అర్థం స్నానం చేయడు ఇప్పుడు వీడు కానీ చేతులు కొడుకుంటాడు మీకు స్నానం చేయడానికి సమయం కుదరకపోతే చేతులు కొడుక్కోవడం ఒక ప్రతినిధిగా చెప్పారు అది కూడా స్మృతికారులు ఎక్కడో చెప్పారు కాబట్టి ఇప్పుడు దేవతలందరూ ఒక్కటేనండి అందరు దేవతల్లో ఒకే పరమాత్మ గలడు అని చెప్పారనుకోండి వాళ్ళు అంటారు ఏమండీ అలా మాట్లాడతాడు ఆయన విష్ణువు ఇంద్రుడు వరుణుడు అందరూ ఒకటే రుద్రుడు కూడా ఒకటే మరి రుద్రుడు ఒకటే అయితే మరి అప ఉపస్పృశ్యం ఇంకా అని పూర్వపక్షం అబ్బా ఎంత విద్వాంసుడు పూర్వపక్షంలో ఎవడో పెట్టాడు అయ్యా మీ కర్మకాండలో దేవతలు భిన్నంగా ఉండుగాక మా తత్వం దగ్గర ఏ భేదము లేదు నువ్వు అపోపస్పృశ్యం నువ్వు చేసుకో మాకేం అభ్యంతరం లేదు మాకు శ్మశానానికినూ యజ్ఞశాలకి తేడాయ్యలేదు అసలు శ్మశానమే ఓ పెద్ద యజ్ఞశాల ఎందుకంటే అక్కడ యజ్ఞం అవుతూ ఉంటుంది ఎప్పుడూ హోమాలు అవుతూ ఉంటాయి అంత్యచేష్ఠి అని పేరు దేహాన్ని కాల్చేదానికి అంత్యేష్ఠి అని పేరు అది కూడా ఇష్టి అది కూడా యజ్ఞమే అగ్నిహోత్రంలో ఈ దేహాన్ని తీసుకెళ్ళి పారేస్తారు అది కాలిపోతుంది స్వాహా అని స్వాహాకారంతో సహా పారేస్తారు మొన్న ఎవడో పండితున్న ఏదో మనసు చెప్పమన్నారు చెప్పమంటే ఆయన ఆ యాసా ఆ ప్రయాసహ అని మొదలుపెట్టాడు నేను ఆయన ఏమయ్య అని నేను అడ్డుపడదామనుకో మూసుకుంటున్నాను ఎందుకంటే ఈ మంత్రం శ్మశానంలో చెప్తా ఈ ఆయాసాయ స్వాహ ప్రయాసాయ స్వాహ అన్నది ఎవడైనా మంచి వేదం అపరకాండ బాగా చదువుకున్నవాడు పండితుడైతే శ్మశానంలో ఈ దేహాన్ని అక్కడ పెట్టినప్పుడు ఈ మంత్రాన్ని వదిలిస్తారు మొత్తం మంత్రం నాకు ఇప్పుడు గుర్తులేదు నేను ఒకప్పుడు వర్ధించిన ఇవన్నీ ఇప్పుడు గుర్తులేదు నాకు ఇది చెప్తున్నాడు అంటే ఆయన అంటే ఈ మంత్రము శ్మశానంలో వాడతారని ఆయనకి తెలీదు అంచేత చెప్పేస్తుంది తెలిస్తే చెప్పడం అక్కడ వేదంలో ఉంటుంది అన్ని మంత్రాలు వేదంలోంచి వస్తాయి సంహితలోంచి వస్తాయి శ్మశాన మంత్రాలు కూడా సంహితలోంచి వస్తాయి తద్దిన మంత్రాలు అన్ని మంత్రాలు వేదంలోంచి వస్తాయి వేదం చదువుకున్న వాడికి రాని మంత్రం ఉండదు అన్ని మంత్రాలు వచ్చేస్తాయి తద్దిన మంత్రాలు అన్ని మంత్రాల్లో కానీ కాబట్టి వేదంలో ఉన్న మంత్రమే కానీ దాని సందర్భం ఇప్పుడు పూర్వం నేను ఎరుగుతున్న సందర్భం ఒక సందర్భం ఒక బ్రహ్మచారి ఉన్నాడు అతను మొత్తం వేదం అంతా శుభ్రంగా చదువుకున్నాడు వేదం అంతా పదేళ్ళు గురుకులు వాసం చేసి తరోగా పట్టా కూడా వచ్చేసింది లోకంలో ప్రఖ్యాతి ఉంటుంది కదండీ వేద పండితునికి ఒక విలువ అది ఒక ఆయన ఆయనకి పిల్లనివ్వటానికి వెళ్ళాడు మా అమ్మాయిని మీకు ఇచ్చి ఆయన కూడా వైదికుడే వైది కూడా ఇస్తాడు అవి ఇంకెవరూ ఇవ్వరు ఇవ్వరు అంటే పెళ్లి చూపులు అని ఏదో అంటారు కదా పెళ్లి చూపులు ఈ బ్రహ్మచారి తండ్రి వీళ్ళందరూ వెళ్ళారు పెళ్లిచూపులు అంతా అయిపోయింది పెళ్ళంతా అయిపోయింది ఆ పిల్లని ఇస్తున్న పెద్ద వేద పండితులు ఈ బ్రహ్మచారి తండ్రి అరే మీ మామగారికి దండం పెట్టి ఇంకా పెళ్ళి ఆ దండం పెట్టి ఆయన అతను వేదం అంతా తీసుకుంటే ఏదైనా పనసా వింటారా చెప్పు మామగారు వింటారు కాబోయే మామగారు వింటారు పనస చెప్పు అని ప్రోత్సహించాడు తండ్రి ప్రోత్సహిస్తే ఇతను మనసు చెప్పొచ్చు కదా ఏదో మంచి మనసు చెప్పచ్చు కదా నివీతం మనుష్యానాం ప్రాచీనావేతం పితృనాం అని ఒక అనువాకం ఉంది అది మొదలుపెట్టాడు అది తద్దినంలో చెప్పి నివీతము ప్రాచీనావీతము అది మొదలుపెట్టాడు ప్రాచీనావీత ఏమొస్తుంది అవన్నీ యజోపేతం ఇటు నుంచి అటు అట్టి నుంచి తిప్పుతూ ఉంటారు అది అది మంత్రం అది మొదలుపెట్టాడు మొదలు పెడితే చాలా చాలా ఆపింకా అని తండ్రి మిగతా వాళ్ళందరూ కోపాడ్డారు ఆయన పెద్ద అనుకోండి కుర్రాడతనికి తెలియదు అని ఏదో అందుబాటు చేశారు ఇవో ఇలా ఉంటాయి మంత్రాలు కూడా భిన్నంగా సందర్భాన్ని పెట్టుకుంటాయి కాబట్టి ఇంత భేదం ఉంటే ఈ భేదం ఏమీ లేదు ఒకటే పరమాత్మ ఎలా ఒప్పుకుంటారు వాళ్ళు వాళ్ళు ఒప్పుకోరు వైదిక సంస్కారం అలా ఉంటుంది సర్వోయం ఆకాశే రూపాదిభేదకృతో వ్యవహార పరమాధ ఏవన్న రూపాన్ని బట్టి కార్యాన్ని బట్టి సమాఖ్యాన్ని బట్టి ఆకాశాల్లో అనే ఆకాశంలో ఇన్ని భేదాలు వ్యవహారంలో ఉంటాయి వ్యవహారంలో లోక వ్యవహారంలో ఉంటాయి ఆ లోక వ్యవహారంలో ఉన్నదాన్ని పట్టుకుని పరమార్థంగానే ఆకాశము భిన్న భిన్నము అని అనడము సరికాదు నా పరమార్థ ఏవ ఆకాశంలో ఎటువంటి భేదము లేదు పరమార్థతస్తు ఆకాశస్ భేదోస్తీ కాబట్టి పరమార్థంగా అంటే యథార్థంగా ఆకాశంలో భేదమేమీ లేదు అదేవిధంగా జీవులలో కూడా మీకు వ్యవహార దృష్ట్యా అనేక భేదాలు ఉంటాయి ఈ భేదాలన్నీ కూడా దేహము ఇంద్రియములు మనస్సు స్థాయి వరకు ఉంటాయి తప్ప వీటినన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉండే ఆత్మ చైతన్యంలో ఈ భేదాలు ఉండవు అసలు వీడు ఇది ప్రధానమైన అబ్జెక్షన్ ఏమిటంటే ఇక్కడ ఆత్మ ఒక్కటే అంటే ఇప్పుడు వేదాంతం చదువుకుని దేనికి దుఃఖం పోగొట్టుకుని సుఖాన్ని తెచ్చుకోవటం దానికోసమే కదా ఎవరు ఏ కర్మలు చేసినా వేదాంతం చదివినా సర్వానికి ఒకే ప్రయోజనం అదేంటంటే ఆనందానుభవము ఆనందం కోసమే మనిషి ఏ పని చేసినా కూడా ఇప్పుడు ఆనందం దగ్గరే మీకు భేదం దృఢంగా కనపడుతుంటే ఆత్మలో భేదం లేదంటే అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ సుఖదుఖాల భేదము అస్పష్టంగా అందరి చేత అనుభవానికి వస్తుంది ఏదో దేవతలు ఈ దేవత ఆ దేవత అంటే ఏమో కాబోసనుకోవడమే తప్ప దాని గురించి మీరు ఎలా ఆర్గ్యూ చేసినా చేసుకోండి అది పాయింట్ కాదు వీడు సుఖి వీడు దుఃఖి ఒకడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు ఇంకొకటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఇద్దరు ఆత్మలు ఒకటేనంటావా అని వాళ్ళకున్న మేజర్ అబ్జెక్షన్ సో వాస్తవంలో దాన్ని మనం ఎలా చెప్తామంటే చూడబా ఆకాశంలో ఇప్పుడు ఆకాశంలో ఓవర్కాస్ట్ స్కై అంటారు అంటే ఏమిటి బయట పైన అంత నల్లగా ఉంది ఆకాశం రంగు ఏమీ శోభ ఏమీ లేకుండా సూర్యబింబం కూడా కానరాకుండా అధ్వానంగా ఉంది ఆకాశం ఓవర్కాస్ట్ స్కై అని అంటారు ఇంకో సమయంలో ఆకాశం నిర్మలంగా స్వచ్ఛంగా ఎంతో బాగుంది కాబట్టి ఆకాశంలో భేదం వచ్చిందంటారా ఆకాశంలో భేదం రాలేదు అలాగంటే భేదం మీకు వ్యవహారంలో ఉన్నా ఈ వాస్తవమైన భేదం ఆకాశంలో లేదు అలాగే ఏది భూతాకాశానికి వర్తిస్తుందో అదే సిద్ధాంతం చిరాకాశానికి కూడా వర్తిస్తుంది సుఖ దుఃఖ ఖాటి ఆకాశం లోపల ఆకాశం లోపల ఆకాశం బాగుంటే సుఖ లోపల ఆకాశం చెడిపోతే దుఃఖ అలా ఎలాగైతే భూతాకాశానికి వెదర్ చేంజెస్ వల్ల భూతాకాశంలో భేదము ఉండదు అదేవిధంగా లోపల మనస్సులో వచ్చే సుఖ దుఃఖముల వల్ల అది వెదర్ చేంజెస్ లాంటిది ఆ మనస్సుకి మూలంలో ఉండే చిదాకాశం నందు ఉండదు కాబట్టి సుఖాన్ని దుఃఖాన్ని బట్టి నువ్వు భేదాన్ని కల్పించవద్దు అంటే ఏమంటా సుఖము దుఃఖము అన్నవి ఆత్మకి చెందినవి కావా కావు సుఖ దుఃఖమును మనస్సుకు చెందినవి ఎందుకంటే మీరు ఆలోచించండి మీకు సుఖం ఎప్పుడు కలుగుతుందో తెలిసిన ముందు మీరు ఒక కల్పన చేసుకోవాలి మీరు మేము మనస్సులో ఒక కల్పన స్థిరమై ఉండాలి మేము వేదాంతులం మేము దేన్నే అంగీకరించాం ఆత్మని తప్పదేన్ని అంగీకరించు దట్ ఈస్ హౌ ఫిలాసఫర్ సార్ లైక్ దాట్ సో బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎ డిస్కషన్ ఇప్పుడు సుఖము దుఃఖము అన్నవి అవి అబ్సల్యూట్ కాదు నువ్వు సుఖం అనుకుంటే ఇంకది సుఖమే దుఃఖం అనుకుంటే అది దుఃఖమే అనేమీ లేదు నేను ఒక కథ చెప్పాను ఇంతకు ముందు మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఒక మిత్రుడు దేహత్యాగం చేశారు పెద్ద ఆయన ఆ బన్సీలాల్పేటకి తీసుకెళ్తాను నేను చెప్పాను కదా ఆయన్ని తీసుకు నేను వెళ్ళబోతుంటే మీరు రాకండి ఫోన్లు కదా ఈ మధ్యన మీరు రాకండి దేహం బయలుదేరింది ఇక్కడి నుంచి బన్సీలాలపేటకి అని వాళ్ళు చెప్పారు మీరు వస్తే ఇక్కడ ఇంట్లో దగ్గర లేరు అందరూ బన్సీలాలపేట పోతున్నాము అని అంటే నన్ను అయితే నేను అక్కడికే వస్తాను వచ్చేసేయండి అక్కడికే వచ్చేయండి అంటే నేను తక్కువని అక్కడికి వెళ్ళిపోయాను పక్కనే ఉంది బన్సీలాలపేట శ్మశానం అక్కడికి వెళ్ళిపోయాను ఈ దేహం రావడానికి టైం పడుతుంది దేహం రావడం అంటే దానికి కొంచెం టైం అది మధ్యలో చెక్పోస్ట్లో అవి ఉంటే ఇంకొంచెం టైం పడుతుంది ఇవ్వ ఉంటాయి సమస్యలు ఉంటాయి అదా మామూలుగా అవి తేలిగ్గా వచ్చేసి ఇవి కాదు కదా సరే నేను అక్కడికి వెళితే నేను అక్కడ కూర్చుని ఉన్నా నేను వెళ్ళగానే ఒక ఆయన పట్టుకున్నాడు ఏమండీ ఏంటి ఏమిటి సమాచారం అంటే దేహం మా వాళ్ళు ఒకళ్ళు బాడీ తీసుకొస్తుంది మరి ఇంకేమిటి ఆలస్యం ఎంతసేపులో వస్తుందని ఆయన కాదు ఆయన మహానందపడ్డాడు నేను దేహం తీ వస్తుంది చెప్పగానే మహానందపడ్డాడు నేను ఉండబట్టలేక అడిగాను ఏదో పాపం మన మిత్రుడే కదా అని ఏమిటండి చెప్పండి ఏమిటి అంతా ఉల్లాసంగా ఉన్నారు ఫస్ట్ బాడీ అండి ఈ రోజుకి ఒక్క పైసా సంపాదన లేదు మీరు ఫస్ట్ బేరం మీరు సో ఇంక ఇంటికి పోదాము అనుకుని మీరు వచ్చారు కాబట్టి ఆగాను నేను కొంచెం మీరు వాళ్ళతో చెప్పేదైనా సరిగ్గా అయిపోండి అని చెప్పాడు అలాగే నేను చెప్తానులే ఇంకేం చెంత చేయకమ్మా అని ఈయన మహానందంగా రిసీవ్ చేసుకున్నాడు ఆ బాడీని ఆ బాడీ పట్టుకొచ్చిన వాళ్ళందరూ ఏడు మొహం పెట్టుకుని ఉన్నారు ఈయన మంత్రాలు మంత్రాలు అంటూ ఏం లేదు పురుష సూక్తం ఏ మంత్రాలు సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రబా అదే ఆయనకు మంత్రం అది ఒక్కటే ఇప్పుడు ఈ మిగతా మంత్రాలన్నీ ఆయనకేమొచ్చు ఏదో వచ్చిన ఏవో వచ్చినా లేదు పురుష సూక్తం అది కూడా తప్పులు ఏదో చెప్పుకునే ఆయన మహానందంగా ఉత్సాహంగా మంత్రాలు చెప్పేసి ఆయన హ్యాపీగా ఇంటికి వెళ్ళాడు వీళ్ళందరూ దేహాన్ని భస్మం చేసి ఏడు మొహాలతో వాపసు వచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఒకే ఘటన ఒకళ్ళకి సుఖాన్ని ఇంకొకళ్ళకి దుఃఖాన్ని ఇచ్చింది కారణం ఏమిటి మీ మనస్సులో ఆ ఘటనకి పూర్వంలో ఉండే అపేక్ష ఎక్స్పెక్టేషన్ మీద ఆధారపడి ఆ ఘటన సుఖమైన అవుతుంది దుఃఖమైన అవుతుంది కాబట్టి అప్సల్యూట్గా సుఖము దుఃఖము అనేది ఏమీ లేదు మీరు ముందు మనస్సులో మీ మనస్సులో ఒక కల్పన ఉంటుంది ఆ కల్పనని బట్టి ఘటన సుఖమా దుఃఖమా అని నిర్ధారితమవుతుంది నేను ప్రేమించే వ్యక్తి మరణించకూడదు అని ఒక కల్పన వీడు మనస్సులో పెట్టుకుంటాడు మరణించదు మన చుట్టూనే ఉండాలి మనం చెప్పిన పనులన్నీ చూస్తూ ఉండాలి మనకి సేవ చేస్తూ ఉండాలి మనకి డబ్బులు ఇస్తూ ఉండాలి అలాగే ఉండాలి ఆ మనిషికి అసలు ఏమి ఇటు అటు తేడా ఏం కాకూడదు అని వీడు ఒక కల్పన పెట్టుకుంటాడు ఆ కల్పన వీడు ఫిక్స్ చేసి పెట్టుకోబట్టి ఆ మనిషికి ఒక పేరు పెడతాడు ఆ రిలేషన్షిప్ పెడతాడు దాని చుట్టూ వాళ్ళంత సెంటిమెంట్ అల్లుతాడు ఇదంతా వీడు కల్పించి పెట్టుకుంటాడు దాంట్లో సారమే దాంట్లో సత్యమేమీ ఉండదు అంతా కూడా వీడి కల్పన కల్పన అంటే పర్సనల్ కల్పన కాకపోవచ్చు ఫ్యామిలీ కల్పన అవ్వచ్చు లేకపోతే సోషల్ కల్పన అవ్వచ్చు రిలీజియస్ కల్పన కల్చరల్ కల్పన ఇన్ని కల్పనలు ఉంటాయి ఈ కల్పనలన్నీ మనస్సులో ఫిక్స్ చేసి పెట్టుకుంటాడు విత్ రిఫరెన్స్ టు వీడి మనస్సులో ఉన్న వాసనలకి రిఫరెన్స్ తోటి ఆ ఘటన సుఖము అనబడుతుంది లేకపోతే దుఃఖము అనబడుతుంది మీరు ఆ కల్పనలని ప్రశ్నించారనుకోండి అది సుఖమా దుఃఖమా అంటే అది సుఖమని కానీ దుఃఖమని కానీ చెప్పడానికి వీల్లేదు సుఖం ఏమిటి దుఃఖం వర్షం పడింది సుఖమా దుఃఖమా అంటే ఇట్ నథింగ్ లైక్ దాట్ సుఖము కాదు దుఃఖము కాదు ఇప్పుడు మిరప్ప మిరప మిరప చేనుకి వర్షం పడితే మహానంద పడతారు వాళ్ళు మిరపచేను చాలా బాగా కాస్తుంది వర్షం పడితే మంచి పంట వచ్చిన తర్వాత వాడు ఎండబెట్టినప్పుడు వర్షం పడితే ఏమొస్తుంది అంత ఫంగస్ పడుతుందా ఎందుకు పనికి రాకుండా పోతుందా మిరప కాబట్టి వర్షం మంచిదా చెడ్డదా అంటే వీడి మనస్సులో కల్పనని బట్టి వర్షం మంచిదా చెడ్డదా కాబట్టి మానవులు నేను చెప్తూ ఉంటా మీరు అసలు ఏ ఎక్స్పెక్టేషను పెట్టుకోద్దు కీప్ ఆకాశంలో పెట్టుకోండి మనస్సుని ఏ ఎక్స్పెక్టేషనో వద్దు మంచి జరుగుతుందని ఎక్స్పెక్టేషనో వద్దు చెడు జరుగుతుందని ఎక్స్పెక్టేషనో వద్దు నో ఎక్స్పెక్టేషన్ అప్పుడు ఏమవుతుందో తెలిసిన మీ మనస్సుకి కల్పన ఉండదు కల్పన లేకపోతే వచ్చే ఘటనకి ఈ అపోజిట్స్ లేకుండా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మనస్సు ఓసారి నేను సందర్భం చూశాను నేను ఎక్కడికో భిక్షకు వెళ్ళాను నాతో పాటు ఇంకొక ఆయన కూడా వచ్చారు సరే ఓ డిష్ అడిగారు ఈ డిష్ ఏమిటండి అని అడిగారు అది ఏదో అది పప్ప అంటే పప్పు కాదు కూర అంటే కూర కాదు లిక్విడ్ గాలువలేదు సాలిడ్ గా లేదు అదేదో మధ్య రకంగా ఉంది అది ఏమిటో నాకు అర్థం కాలేదు ఇంకా నేనేమి అడగలేదు ఏమి దాని దానికి దాని పేరు తెలుసుకోవడం ఇదో పనా నేర్చకపో పేరు తెలుసుకోవడం ఇదో పన ఏం పని ఉంది నేను నెల్లూరులో చోట ఒక ఒక గృహస్థింటికి భిక్షకు వెళ్ళాను ఆయన భిక్షకు రమ్మన్నాడు భిక్షకు వెళ్ళాను ఆయన ముందు హాలు ఆ లోపల ఒకేది కిచెను చిన్న ఇల్లు సరే నేను వెళ్ళగానే ఇలాంటి సీట్ ఒకటి ఉంది ఇలాంటి టేబుల్ ఒకటి ఉంది కూర్చుండడు కూర్చున్నాను కూర్చుండగానే నేను ఇంకా ఏదో ఇంకా ఏదో భిక్ష అంటే వెళ్ళగానే వడ్డిస్తారని అనుకోం కదా నేను ఒక రకం వాతావరణానికి అలవాటు సరే వెంటనే ఈ లోపల లోపల నుంచి ఒక లేడీ పళ్ళెం స్టీల్ పళ్ళెంలో అన్నం కూర ఉరగాయి తీసుకొచ్చి నా ఎదురుకుండా పెట్టేశాను ఇక్కడ ఎక్కడ పెట్టేశారు పెట్టేసిన వెంటనే నేను అన్నాను గ్లాసు మంచినీళ్ళు కూడా తీసుకురాత నేను మంచినీళ్ళు తీసుకొచ్చి నేను మొదలు పెట్టేశాను ఇంకా తినేసాను అయిపోయింది మధ్యలో అడిగారు ఇంకేదైనా మీకు కావాలి ఇంకొంచెం అన్నం వేడినా అన్నా వేశారు పెరుగు ఉందా మధ్యగా ఏదైనా పర్వాలేదంటే ఉంది అబ్బయమ్మా అది కూడా వెయ్యి వేశారా అది తినేశాను అయిపోయాను అయిపోయిన తర్వాత వాళ్ళు నాకే చూస్తున్నారు నేను వాళ్ళకేసి చూస్తున్నాను ఆశీర్వచనం చేసి అమ్మా నేను వెళ్ళొస్తానంటే వెళ్ళండి అన్నాను వెళ్ళొచ్చేసి వచ్చేసాను అయిపోయిందంటే బిక్ష అందరూ ఇలా చేస్తే మనకి ఎంత బాగుంటుందో ఎందుకంటే ఊరికే దాని చుట్టూ బాడంత సెంటిమెంట్ పెట్టి టైం వేస్ట్ చేసుకోవడానికంటే పర్ఫెక్ట్ అప్ <laughs> టు the పాయింట్ అంతే గుమ్మల్లో అడుగు పెట్టగానే చేతిలో పెట్టే లేదు ఇంకా సో కాబట్టి ఎలీవే నా పక్కన ఒక ఆయన ఉన్నారు ఆయన అడిగారు ఈ డ్రిష్ ఏమిటో అడిగారు అంటే ఆ యజమానుడు చెప్పాడు ఇట్ హ్యాస్ నో నేమ్ అండి అని చెప్పాడు పేరు లేదు చెప్పాడు అండి నో నేమ్ అయిపోయింది నేను మామూలుగా తినేసాను ఆయన తినేశారు బయటకు వచ్చిన తర్వాత ప్రసంగం వచ్చింది ఆ డిష్ ఒకటే మీకు తెలిసింది అని అడిగేది అన్న నాకు తెలియలేదని అన్న నేను అప్పుడు అడిగాను ఎందుకు అంత అంత పిచ్చేందుకు మీకు ఆ డిష్ పేరు గురించి నేను అన్నానా అది రుచిగా ఉందా రుచిగా లేదా అన్న అంటే అన్నాడు పేరే తెలియకపోతే రుచిగా ఉందో లేదో రుచిగా ఉందో లేదని చెప్పలేము అన్నాడు నిజంగా పేరే తెలియకపోతే అది రుచిగా ఉందా లేదా దాని మీద ఏ భావన కలగలేదన్నాడు ట్రూ వెరీ ట్రూ తినేసింది ఆ చిన్నది వేసారు తినేసేమైపోయింది అది రుచిగా ఉందని కానీ లేదని కానీ చెప్పడానికి వీలు లేకుండా అయిపోయింది ఆ డిష్ పేరుని బట్టి ఉంటుంది ఒకసారి మా అమ్మగారు పచ్చడి పొట్టించారు పొట్టిస్తే పచ్చడి అని అడిగాను గోంగూర పచ్చడి అన్నారు ఓహో అలాగే బాగుంది అని కలుపుకు ఆ తర్వాత తినసింది అది గోంగూర పచ్చడి కాదు అది గోంగూర పచ్చడి కాదు నేను తర్వాత తెలిసింది ఏదో సమ గడ్డి కూర పచ్చడి తర్వాత తెలిస్తే అడిగాను నువ్వు అలా ఎందుకు చెప్పావు అవును మరి గోంగూర పచ్చడి అన్నాను కాబట్టి లొట్టలు వేసుకుంటూ తిన్నావు నువ్వు నేను అసలు పేరు చెప్తే నువ్వేమో నేను తిన్నా అంటావు అమ్మ రూపాలకి మనస్సు మీద ఎంత పవర్ ఉంటుందో మీకు నేను దృష్టాంతం చెప్పాను కాబట్టి సుఖము దుఃఖము అనేవి అప్సల్యూట్ ఏమి కావండి ఆత్మకి చెందినవి కావాలి ఈ పిచ్చి మనస్సు పెట్టుకున్న కన్వెన్షన్స్ దాని బేసిస్ మీద నువ్వు ఆత్మయందు భేదాన్ని తీసుకొస్తావా ఏమర్ ఏమీ అర్థం లేని మాటది కాబట్టి చూడండి కాల ప్రవాహంలో పొగలు రాత్రి కనపడతాయి కానీ సత్యం కాదు కాలానికి పొగటి పన్నెండు గంటలకి రాత్రి పన్నెండు గంటలకి తేడా ఏముంది కాలంలో భేదం లేదు కాలంలో పొగలు వస్తుంది తర్వాత రాత్రి వస్తుంది మళ్ళీ పొగలు వస్తుంది మళ్ళీ రాత్రి వస్తుంది కాలంలో భేదమే ఉండదు దేశంలో ఇది పవిత్ర దేశమో ఇది అపవిత్ర దేశము అని దేశంలో వీళ్లు పెట్టుకుంటారు పవిత్రమో అపవిత్రమో అని శ్మశానం అపవిత్రం తర్వాత గుడి పవిత్రం అంటాడు అప ఉపస్పృశ్య చెప్పాను కదా అది అక్కడి నుంచే వచ్చింది దేశంలో పవిత్రమో అపవిత్ర భావనలు వాస్తవంలో దేశంలో వేమలేవు వీడు మనస్సులో ఉన్న పవిత్ర అపవిత్ర భావనలని దేశం మీద సూపర్ ఇంపా అధ్యారోపణ చేస్తాడు వస్తువులో ప్రియ అప్రియ అనేవేమీ ఉండవు వీడు మనస్సు చేత ఇది ప్రియము ఇది అప్రియము అని వాడు ముద్ర పెడతాడు మీరు కారు కొనుక్కున్నారనుకోండి అది కొనుక్కున్నప్పుడు ప్రియమా అప్రియమా ప్రియము మూడేళ్ళు వాడారు ఇప్పుడు అది ప్రియమా అప్రియమా ప్రియమూ కాదు అప్రియము కాదు ఈ లోపల ఇంకో ఏడాది వాడారు ఇప్పుడు ఏదో కొత్త కారు ఒకటి కొన్నారు ఇది వదుల్చుకోవాలి ఇప్పుడు అది ప్రియమా ప్రియమా అప్రియమే